బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యం మంగళం గురుదేవాయ మహనీయత్మనే యూపాయమంగం హరివో శంభోంకర శివ శంభో శంకరా శంభో శంకర సాంభ సంకర పార్వతీ నాయకా పరమే పిమా భక్తజన ప్రియ పంకజలోచన పాహీ రక్షమాంభోం శివ శంభో శంభో శంకర సాంబ స శంభో శంకర యక పరమేశం భక్తజనప్రియ పంకజలోచన పాహే రక్షమాం శంభో శంకర ంభో శంభో శంకర సాంబ సంభో శంకర పార్వతీ నాయక పరమే పాయి మా భియ పంకజలోచన శివ శంభో కరుణానిధే గోవిందోగవాసిం ఆరవధ్యాయం నిర్వాణ ప్రకరణం ప్రతిదినము చాలా ఆఖ్యానములు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుకు బోధిస్తున్నారు ఇక్కడ సమయం లేక ఏదో ఒక్కటి మాత్రమే మనం విచారణ చేస్తున్నాం నేను భగీరథ ఉపాఖ్యానం ఆ ఉపాఖ్యానం ద్వారా వశిష్ఠ మహర్షి బోధించిన విషయం పట్టుదల అది పట్టుదల ఒక శుభకార్యం ప్రారంభించినప్పుడు దాన్ని అంతు చూడమంటారు గంగానదిని భూలోకానికి తీసుకుని వచ్చే మహాప్రయత్నంలో వారు సఫలమయ్యారు ఎవరండి భగీరథుడు మహోపకారం చేసినారండి కేవలం అప్పుడున్న వారికే కాదండి భవిష్యత్తులో రాబోయేటువంటి అనేక కోట్ల మంది జనులకు ఇది మహత్తరమైనటువంటి ఉపకారం చేసింది ఏది ఈ గంగానది యొక్క అవతరణ అది భూలోకానికి దీనికి ముఖ్య కారకులు ఈ భగీరథుడు ఏ విధంగా దాన్ని భూలోకానికి తీసుకురాగలిగారు గొప్ప తపస్సు చేశారని ఏకాంతమునకు వెళ్ళి గంగాదేవిని జను మహర్షిని ఆ పరమశివుని వీరు ముగ్గుని ఆరాధించి ఆరాధించి చివరికి ఆ కార్యక్రమం జయప్రదంగా కొనసాగించినారది ఈ విషయం వశిష్ఠ మహర్షిని నడితేనని చెప్పి ఓ రామచంద్ర ఒక సామాన్యమైనటువంటి రాజు ఈ మహోన్నతమైన శిఖరం ఆధ్యాత్మిక శిఖరానికి అధిరోహించినారంటే దానికి కారణం ఏమిటి పట్టుదల ప్రయత్నం అనుష్ఠానం అది ఉత్తములైనటువంటి వారు ప్రారంభించిన శుభకార్యమును దాన్ని నెరవేర్చే వరకు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి రారు అని భర్త చెప్పలేదండి విఘ్నై ముహుముహురపి ప్రతిహన్యమాన ప్రారం ఉత్తమ గుణాన పరిత్య ఉత్తమ గుణ అంటే మహనీయులు ప్రారంధం ప్రారంభించినటువంటి దైవ శుభకార్యం పరోపకార దాన్ని నెరవేర్చే వరకు కూడా వెనక్కి తిరిగి రారు అని పెద్దలు చెప్పినారు మళ్ళీ చెప్తున్నాను విఘ్నై అనేకమైనటువంటి విఘ్నములు ఆటంకములు రావచ్చు వచ్చినప్పటికీ వారు కేర్ చేయరండి ఐడియల్ ఐడియల్ గోల్ ఆఫ్ లైఫ్ అది మాత్రమే వారు దృష్టిలో పెట్టుకుంటారు ఏమిటి చెప్పండి జీవితం లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం అది తన తాను మర్చిపోయినటువంటి తన స్వరూపాన్ని తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవటం ఇది గనక చేయకపోతే దేహాభిమానం మాత్రమే కలిగి ఉంటే పునరపి జననం పునరపి మరణం తప్పదు ఈ సైకిల్ నుంచి విడిపోవటానికి అవకాశం లేదు ఆ మూల అది తొలగే వరకు కూడా ఈ బాధలు తొలగవు నిన్న కుక్క కుక్క గారు చెప్పాను కదండి బావిలో ఆ బావిలో చచ్చిపోయినటువంటి కుక్క ఉన్నంత వరకు మీరు ఎన్ని బిందులైనా తోడేయండి ఆ నీళ్లు శుభ్రపడవండి వాసన కొడుతూనే ఉంటాయి వాసన అంటే ఏమిటి బాధ దుఃఖం ఈ సంసార దుఃఖం ఎంతవరకు ఉంటుంది ఆ అజ్ఞానం ఉన్నంత వరకు ఆ మూలాజ్ఞ ఏమిటి దాని స్వరూపం ఏమిటి చెప్పండి నేను దేహం తాను కాని వస్తువును తానని అనుకోవటమే ఈ అజ్ఞానం నేను దొంగ అని చెప్పలేదండి దొంగ అంటే ఎవరు తనది కాని వస్తువుని తెచ్చిపెట్టుకుని దాన్ని అనుభవిస్తాడు ఇప్పుడు ఈ ఉపాధి సమస్తము క్షేత్రం అంటారు శ్రీకృష్ణుడు ఇది మన స్వరూపం కాదని నేను ప్రతిరోజు చెప్తున్నాను మన స్వరూపం ఏమిటంటే క్షేత్రజ్ఞం అది జ్ఞ హీ హూ నోస్ ది ఆబ్జెక్ట్ అది ఇదంతా ఆబ్జెక్ట్ అండి ఇది మనం కాదు సబ్జెక్ట్ కాదు ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఒకటే ఉన్నది ఏమిటి ఆత్మ సాక్షి ఈ విశ్వమంతకు సాక్షి అండాల్లో పిండాండల్లో రెండింటికి కూడా సాక్షి ఏది ఆ పరమాత్మ కానీ ఈ సాక్షి పదం అద్భుతమైనటువంటి ఒక విశేషణం అండి బ్రహ్మాండం అంతటినీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది తాను తగులుకోదు ఇది ఆ పరమాత్మ యొక్క నిర్వచనంలో అనేకమైన విశేషణాలు ఉన్నాయి కానీ ఇది మాత్రం చాలా అద్భుతమైంది ఏది క్షిభూతం అది పరమాత్మను వర్ణించేటప్పుడు ఏం చెప్తారు బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం ఏకం నిత్యం విమలమచలం సాక్షిభూతం లీజండర్ లైన్ ఇది చాలా ముఖ్యం అనేక విష్ణాలు ఉన్నాయి భావాతీతం త్రిగుణరహిం సద్గురు నమా సద్గురు అంటే ఏమిటి గురుగురు అయినటువంటి జగద్గురు అండి ఈ గురువు అని చెప్పి చెప్పుకోవచ్చు లేక ఆ గురువు అని చెప్పొచ్చు వారి యొక్క విశేషంలో సర్వధి సాక్షిభూతం సర్వధి అంటే అందరి యొక్క బుద్ధులను జాగ్రత్తగా చూస్తుంటారు ఇంకా పాపం ఎట్లా చేయగలిగి చెప్పండి వారి దృష్టిలోకి పోకుండా కనుక నిరంతరం భగవంతుడు సాక్షిగా చూస్తున్నప్పుడు ఇక పాపాచరణ కనుక ఎవరైనా చేస్తే తప్పించుకోగలరా దే మస్ట్ సఫర్ అంతే తప్పకుండా దాని యొక్క ప్రభావం ఏమిటి చెప్పండి పాపం యొక్క ప్రభావం ఫలితం దుఃఖం ఆ దుఃఖము నువ్వు అనుభవించి తీరాల్సింది ఇట్ విల్ బి రికార్డెడ్ టేప్ రికార్డెడ్ ఇప్పుడు ఎవరైనా ఉపన్యాసం చెప్తుంటే టేప్ రికార్డు ఎక్కిస్తుంటారు చూడండి దానిలో ఉపన్యాసకుడు తుమ్మితే ఆ టేప్ రికార్డు కూడా తుమ్ముతుందండి వీడు దగ్గితే అది దగ్గుతుంది దాన్ని తప్పించుకోవడానికి లేదు ఏమండి నేను తగ్గలేదు అంటే అదే మనకు రుజువు చేస్తుంది నువ్వు తగ్గేశావు అని అదేవిధంగా పాపం చేసి నేను చెయ్యలేదని ఈ గవర్నమెంట్ని ఏమైనా అక్కడేమైనా చెప్పచ్చు అని అక్కడ విశ్వ చెప్పినా కూడా ఉడకవండి ఆ వాక్యములు మాత్రం చల్లవు ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా సర్వధీ సాక్షి భూతం సాక్షి మీరేం చేస్తున్నారో అదంతా కూడా రికార్డ్ అయ్యి సాక్షిగా రికార్డ్ నోట్ చేసుకుంటున్నారు మరి దానికి విశ్వ కొన్ని శాసనాలు ఉన్నాయి కదండి ఎవరైనా పాపం చేస్తే దానికి దుఃఖం అనుభవించవలసిందే దే మస్ట్ పే ది ట్యాక్స్ అది ట్యాక్స్ అంటే పన్ను చెల్లించాలి సిన్ ట్యాక్స్ ఇది ఒక చెప్పాను చూడండి ఇట్స్డ్ అపాన్ సిన్ అన్నాడు ఎవడో పిల్లవాడు అదేదో గ్రామర్లో మాట అన్నది దానికి వచ్చేసి ఇట్స్ ట్యాక్స్ వీడ పను సిన్ అన్నాడు వాళ్ళు అద్భుతంగా అయినటువంటి జవాబు చెప్పాడు వాస్తవంగా ఈ ట్యా ఈ సిన్ అంటే పాపానికి ఓ పన్ను పెట్టేశాడు అండి భగవంతుడు ఆ పన్ను తప్పకుండా చెల్లించాల్సిందే ఇంకా బకాయిలు ఏమి లేదండి దాంట్లో నేను చెల్లించను అంటే అక్కడ వీలు పడదు బాధ అనుభవించవలసిందే ఎందరో అనుభవిస్తున్నారు గుడ్డివాడు గుడ్డివాడు ఎవరో తెలుసండి ఈస్ పేయింగ్ ది ట్యాక్స్ అది గుడ్డివాడు బాధపడుతున్నాడు కన్ను లేక మీకందరికీ కళ్ళు ఉన్నాయి వాడికి ఎందుకు ఆ బాధ చెప్పండి ఈజ్ పేయింగ్ ది ట్యాక్స్ తాను చేయరాని పని ఒకటి చేసినాడు ఏదో అధర్మం అన్యాయం అవినీతి అపకారం ఇటువంటివి కనుక చేస్తే దే మస్ట్ సఫర్ ది రియాక్షన్ అది రియాక్షన్ అంటే దానికి ప్రతిక్రియ ఆ టెరిబుల్ ట్రాజడీ బాధలు అనుభవిస్తాడు ఎంతమంది చూడండి యాక్సిడెంట్స్ వీటి కాళ్ళు పోయేవాళ్ళు కళ్ళు పోయేవాళ్ళు హాస్పిటల్లో చూస్తే ఎంత బాధ ఆ ప్రహ్లాదుడు అదే అన్నాడు ఈ బాధ నేను చూడలేనన్నాడు అండి ఎవరు విష్ణు భగవాన్తో ఈ బాధ తొలగటానికి ఇదన్న ఉపాయం నేను చూడాల్సిందే గానీ ఈ బాధ నేను ప్రత్యక్షంగా చూడలేనంటాడు ఎవరు ప్రహ్లాదు శుచేనుతే విముఖ చేత ఇంద్రియార్థమాయా విమూఢాన్ భగవద్దివ్య గుణాను వర్తన సుధా ప్రాప్త చిత్తుండనై అది ఒక్కటే నాకు బాధం కేవలం చూసుకోవడం నాకు భయం లేదు బాధపడుతున్నటువంటి వారి యొక్క ఆర్తి ఆర్తి అంటే ఆ దుఃఖం చూస్తే నాకు పరితాపం కలుగుతుందని ఆ ప్రహ్లాదుడు దాన్ని ఏ విధంగా పోగొట్టాలా అని ప్రయత్నం చేస్తాడు పరుడు యొక్క దుఃఖం అది కనుక పోగొడితే నా జీవితం సఫలమైందంటాడు ఎవరు ప్రహ్లాదుడు ఎంత మహత్త ఎంత మహోన్నతమైనటువంటి గుణం నేను ఆనందపడితే చాలుదు ఇతరులు ఆనందపడాలి నేను దుఃఖాన్ని పోగొట్టుకుంటే చాలు ఇతరుల దుఃఖాన్ని నేను పోగొట్టాలి అనేటువంటి సంకల్పం వారికి అది భగవంతుని దగ్గర ప్రత్యక్షంగా చెప్పారు ఎవరు ప్రహ్లాదు కనుక ఉత్తములైనటువంటి వారు కేవలం తమ సుఖమే కాదు అందరి యొక్క సుఖాన్ని వారు అపేక్షిస్తారండి సర్వే భద్రా ఇదండి వారు చెప్పేది సర్వేత్ర సుఖినసంతు సర్వే సంతు సర్వే భద్రాని పశ్యంతు దుర్జన సజ్జనోభూయా అంటాడు ఎవరైనా చెడ్డవాడు ఉంటే వాడు మంచి ఒకరి కావాలి అని ప్రార్థన చేస్తాడు దుర్జన సజ్జనో భూయాత్ సజ్జన శాంతిమాప్ను శాంతో బంధేభ్యో ముశ్శ్చాన్యా విమోచయేత్ ఇదండి వారి ప్రార్థన చెడ్డవారు మంచివారు అవుగాక మంచివారు లోకమునకు ఉపకారం చేయుగాక అని ఈ విధంగా చక్కని ప్రార్థన చేస్తుంటారు మహాత్ములు నిన్న ఈ భగీరథో ఉపాఖ్యానం పూర్తి చేసినాం ఈరోజు చూడాల ఉపాఖ్యానం నూతనమైన కదండి చూడాల చూడాలనే వారు ఎవరో తెలిసిన రాణి రాజు ఎవరో తెలుసండి సిఖిధ్వజుడు సిఖిధ్వజుడు అనేటువంటి మహారాజుకి చూడాలనేటువంటి రాణి భార్య ఉన్నారు ఇద్దరు కూడా అన్యోన్యంగా చక్కగా కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుంటున్నారు వారిద్దరు యొక్క విశేషం ఏమిటంటే కేవలం రాజ్యమును పరిపాలించడమే కాదు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా చక్కని ప్రవేశం ఉన్నది ఎవరికి వారిద్దరికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందో ఇద్దరు కూర్చుంటారండి ఒక గ్రంథం ముందు పెట్టుకుని దానిలో ఉన్న విషయాలు ఇది ఉపనిషత్తులు కానీ ఇంక ఇతరమైంది కానీ పెట్టుకుని దాన్ని కూర్చి చక్కగా బోధ పరస్పరం గీతలో చెప్పలేదు ఉత్తములైనటువంటి వారు తరించాలని కుతూహలం కలిగిన వారు ఒక చోట చేరినప్పుడు లోకాభిరామాయణం మొదలు పెట్టరండి ప్రాపంచిక కబుర్లు మొదలు పెట్టరు ఇంకా ఇతరమైనటువంటి విషయాలు ఏమి అక్కడికి ప్రస్తావనకు తీసుకున్నారు ఏం చేస్తారు పరమాత్మను కూర్చుని విచారణ బోధ పరస్పరం ఈ భార్యాభర్తలు ఇద్దరు పూర్వజన్మ సంస్కారం చాలా అద్భుతంగా ఉంది అందుచేత ఒక గ్రంథం పెట్టుకుని ఇద్దరు విచారణ చేస్తున్నారండి ఒక దాంట్లో ఒక వాక్యం వచ్చింది శాస్త్రంలో ఏమనగా సర్వత్యాగేనైవ మోక్ష అని వచ్చిందంట అంతా వదిలితే మోక్షం వస్తుంది అని ఉన్న దాంట్లో సర్వత్యాగేనైవ మోక్ష త్యాగం చేస్తే అంతా మోక్షం వస్తుంది అన్నారు ఇక ఆ భర్ భర్త అయినటువంటి దీని అర్థం సరిగా గమనించగా సర్వత్యాగం ఉంటే ఈ బాహ్యమైనటువంటి వస్తువుని కనుక వదిలివేస్తే మోక్షం వస్తుందని అర్ధరాత్రి వేళ ఎవరికి భార్యకి చెప్పకుండా ఎవ్వరికి తెలియజేయకుండా వెళ్ళిపోయినాడు అంతా వదిలేస్తున్నాను ఈ రాజ్యం పెద్ద భారం ఈ సంపదలు ఈ వైభవం ఈ గొడవ ఈ కుటుంబం ఇదంతా వదిలివేస్తే నాకు మోక్షం వస్తుందని అనుకుని అంతా వదిలేశాడండి వదిలిపోతున్నాడు అర్ధరాత్రి వేళ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఆ రోజు పౌర్ణమి వేనెల చక్కగా ఉంది ఈ భార్య చూడాలని నిద్రపోతున్నది అమ్మగారు కొద్దిసేపు అయిన తర్వాత లేచారు లేచి చూస్తే భర్త గారు లేరు ఎక్కడ ఎవరు వీరు చిన్నప్పుడు ఎవరికి తెలియకుండా కొన్ని సాధనలు చేశారండి ఎవరు ఈ చూడాలనే భార్య ఏది సిద్ధులు కొన్ని కొన్ని సిద్ధులు సంపాదించుకున్నారు సిద్ధులు అంటే తెలుసుకుందండి ఎనిమిది ఉంటాయండి అష్ట సిద్ధులని అణిమ గరిమ లఘిమ ఈశిత్వం వశిత్వం ఇష్టం వచ్చిన ఆకారం వేసుకోవటం చిన్న రూపం ధరించటం ఆకాశంలో నడవటం చూ ఆకాశ గమనం ఇటువంటి సిద్ధులు ఉన్నాయి ఈ అమ్మగారు ఎవరికి తెలియకుండా హఠయోగం ఇదో అభ్యాసం చేసి ఈ సిద్ధులు పొందేసినారు భర్తకి తెలియదు ఎవరికి తెలియదు ఎవరు ఈ చూడాలి సిద్ధులు పొందినట్టు ఈ ఆ భర్త గారు లేకుండా అక్కడ లేరు పడక మీద లేరు ఇల్లంతా వెతికిచ్చింది లేడు ఊరంతా వెతికిచ్చింది అర్ధరాత్రి ఎక్కడ కనిపించలేదు అప్పుడు ఆ ఆకాశ మార్గం గుండా మొదలుపెట్టింది ఎక్కడికైనా ప్రయాణం ఎవరు ఈ ఆకాశ గమనం వచ్చు కదండి ఆకాశ మార్గం గుండా అంత వెన్నెల రాత్రి వైపంతా వెతికితే దూరంగా ఎక్కడో అరణ్యం వైపు పోతున్నారండి ఎవరు ఈ భర్త అయినటువంటి సికి ధ్వజులు పైనుంచి చూచింది ఏదో కార్యార్థమై వెళుతున్నారు ప్రయోజనం లేకుండా ఎవరు ఒక కార్యం చేయరు ఈయన గారు అర్ధరాత్రి వేళ బయలుదేరారంటే ఏదో ఒక ఉద్దేశం వీరికి ఉంటుంది నేనెందుకు చెడగొట్టాలి ఆ అని వెనక్కి తిరిగి వచ్చేసిందండి పోనండి ఎక్కడైపోతారో పోనండి అని నేనే రాజ్య పరిపాలన చేస్తానని మళ్ళీ తిరిగి వచ్చి చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నది ఈ సికిధ్వజుడైన ఇటువంటి భర్త గారు ప్రదేశంలో ఒక కుటీరం కట్టుకున్నాడు ఆ కుటీరం దగ్గర చక్కగా ఇక దర్భాసనం వేసుకుని పూజా పునస్కారములు ఏదో జపము ప్రార్థన ఇవన్నీ చేసుకుంటున్నాడు ఎవరు ఈ శిఖుడు ఆయన అనుకుంటున్నాడు అంతా వదిలేసాను ఇల్లు వదిలేను కుటుంబం వదిలాను దీంట్లో ఏ అంతా వదిలితే మోక్షం సర్వత్యాగైన మోక్ష అంతా త్యాగం చేస్తే మోక్షం అని చెప్పి అని వీరు నాకు మోక్షం వస్తున్నది అని అంతా వదిలేశాను ఇంకా మోక్షం భవిష్యత్ జానుడో బెత్తుడో ఉంది ఇంకా దూరం అని ఈయన అనుకునే ఆనందపడుతున్నాడు ఈయన ఎంతకాలం గడిచిపోయిందో తెలుసండి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దీర్ఘకాలం గడిచిపోయింది ఇక్కడ ఈ అమ్మగారు భార్య రాజ్యపించేస్తున్నది ఈయన ఇక్కడ ఏదో ధ్యానము ఇవన్నీ చేసుకుంటున్నారు పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత భార్యకి ఒక సంకల్పం కలిగింది చూడాలకి వీరు వెళ్ళి దీర్ఘకాలం అయింది కదా ఏదో కార్యక్రమాలు చేస్తుంటారు ఎంత ప్రోగ్రెస్ ఎంత ఉన్నతిని పొందినారు ఈయన ఆధ్యాత్మిక క్షేత్రంలో కొంచెం పరీక్షిస్తే బాగుందని అమ్మగారికి సంకల్పం కలిగింది ఒకనాడు పగలు వేషం మార్చుకుంది దేవతా మంచి యవనంలో ఉన్నటువంటి ఒక దేవతా స్వరూపం మంచి రమణీయమైనటువంటి ముఖారవిందం కలిగినటువంటి ఒక స్వరూపం ఈ గ్రహించిందండి పేరు ఏం పెట్టుకుని తెలిసిన కుంభ ఋషి కుంభ ఋషి పేరు పెట్టుకుని ఆకాశ మార్గం గుండా వెళ్ళింది ఎవరు చూడాల నిజ స్వరూపంతో కాదు పోయి సరిగా ఆయన గారు కుటీరం బయట పుష్పాలు కోస్తున్నాడండి ఎవరు సికి ఉదయం పుష్పాలు కోస్తుంటే ఆకాశ మార్గం నుంచి కిందకి దిగిందండి పది నుంచి ఈ అమ్మగారు దిగుతున్నారు ఎవరు ఈ చూడాల దేవత దిగినట్టుగానే ఉందండి ఆ ఆకాశంలోంచి ఎవరో దిగుతుంటే ఈ సిగిధ్వజుడు చూచాడండి అరే రే రి ఎంత అదృష్టం ఏ మహానుభావుడు ఇక్కడికి వస్తున్నారు పైనుంచి ఏ దేవత ఉండాలి కనుక నా పుణ్యం ఫలించిందని ఆ దిగంగానే పాద చేసి ఆ నీళ్లు శిరస్తున చల్లుకున్నాడు ఇది ఎవరు దేవత అని చెప్పేసి ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టాడు మహాత్మా మీరెవరు అని సిగిధ్వజుడు అడిగాడు నేను దేవత నా పేరు కుంభరుషి ఆకాశ మార్గం గుండా వెళ్తున్నాను ఇక్కడెవరో ఏకాంతంలో ఉన్నట్లు చూచినాను ఏదో కిందకి దిగి వారు ఎవరో కనుక్కుని వెళ్దామని చెప్పి ఇక్కడ దిగినాను అని మీరెవరు అని అది చూడాలి అడిగిందని నేనా నేను ఒక మహారాజు నా పేరు శిఖిధ్వజుడు నా భార్య పేరు చూడాల ఆ అమ్మగారు సరిగా మీ మోస్తరే ఉంటుంది అన్నాడండి మేమిద్దరం కలిసి ఒక పుస్తకం చదువుతుంటే సర్వత్యాగే నైవ మోక్ష అనేటువంటి వాక్యం వచ్చింది అంతా వదిలితే మోక్షం అని చెప్పారు అంతా వదిలేశాను నేను మొత్తం వదిలి పారేశాను ఇక్కడ ఏకాంతంగా వచ్చినానని ఏమిటా వాక్యం చెప్పండి అన్నది ఎవరు చూడాలి సర్వ త్యాగే నైవ అంతా త్యాగం చేస్తే మోక్షం వస్తుంది మీరు త్యాగం చేశారా అని అడిగింది శుభ్రంగా అంత వదిలి పారేశాను అవతల ఆ మోక్షం వచ్చిందా అన్నారు అది తప్ప అన్నాడు ఆయన వరి వరి వరి అయింది మీరు ఇక్కడికి వచ్చింది పద్దెనిమిదే లేదు నారాయణ పద్దెనిమిదేళ్ళు ఏం చేస్తున్నారని జపము ప్రార్థన పూజ ఈ విధమన్నీ చేస్తున్నాను మరి ఇన్ని పద్దెనిమిది సంవత్సరాలు చేసినా కూడా ఇంకా మీకు మోక్షం రాలేదా అన్నీ వదిలేస్తే మోక్షం వస్తుందని శాస్త్రంలో చెప్పింది పరమ సత్యం కదా మరి మీకెందుకు రాలేదు మోక్షం ఇంకా అని అడిగింది అదేమో నాకు తెలియదండి నేను అన్ని వదిలేశాను ఇక్కడికి వచ్చాను వెంటనే అమ్మగారు ఏమైంది మీరు అన్ని వదలలేదు ఇంకా వదలవలసింది ఇంకా బాకీ ఉంది దాన్ని కూడా వదిలేస్తే మీకు మోక్షం వస్తుందని చెప్పిందండి ఎవరు చూడ ఈ దేవత రూపంలో ఉన్నటువంటి భార్య ఇంకా కొంత బాకీ ఉంది దాని కూడా వదిలేయండి మీకు మోక్షం వస్తాను ఈయన ఆలోచించాడు ఏమిటి ఇంకా ఉన్నది అంతా వదిలేసినాను కుటుంబం భార్య గు ఇతరమైన ధనం సంపద రాజ్యం అన్నీ వదిలేసినాను ఇంకేమిటో ఈయన గారు ఇంకా బాకీ ఉందని అంటున్నా ఆలోచించి అక్కడ కుటీరం ఉందండి ఇది ఒక్కడి పెద్ద బాధ మన్నీ వదలాలంటే ఈ కుటీరం ఒకటి అడ్డుగా ఉందేమో అని బహుశా ఏం చెప్పి ఉండొచ్చని అగ్గిపెట్టి తీసుకుని దాన్ని నిప్పు ముట్టించాడు దగ్గరగా కుటీరం వండిపోతుంది అయిపోయింది సర్వత్యాగం అంతా వదిలేశాను ఇది మిగిలింది ఇది కూడా పోతుంది దగ్ధం అయిపోతుంది ఇంకా మోక్షం దగ్గరగానే ఉంటుందని ఆ అగ్ని ముట్టించి పరిగెత్తుకుని వచ్చాడు ఏమండి ఇదిగో ఇది నాకు మిగిలింది ఇది కూడా వదిలేశాను సరే ఇంకా కొంచెం బాకీ ఉంది అది కూడా వదలండి అన్నదండి ఎవడు భార్య అంతా పోయిన తర్వాత ఇంకేముంది అక్కడ ఒక దర్భాసనం కమండలం ఉందండి ఆ రెండు తీసి నిప్పులో వేసేసాడండి పోండి సర్వత్యాగం అంతా అయిపోయింది ఇంకా ఈ రెండు ఎందుకు ఉండాలని వేసేసాడు తిరిగి వచ్చిన తర్వాత ఏమండీ సర్వత్యాగం అంతా అయిపోయింది మోక్షం వస్తుందా అని ఇప్పుడప్పుడే రాదు ఇంకా కొంచెం వదలవలసింది అది కూడా అనేటప్పుడు చూసుకున్నాడు ఏమీ లేదని అంతా వదిలేసాడు ఈ శరీరం ఒకటికి అనిపించిందండి ఈ శరీరం కూడా వదిలితే మోక్షం వస్తుందేమో అని వెంటనే నిప్పులో దూకటానికి ఆత్మహత్య చేసుకోవడానికి పరిగెత్తాడు వెంటనే చూడాలి ఆపేసిందండి ఏమండి ఎంత పిచ్చి పని చేస్తున్నారు ఈ శరీరం మిమ్మల్ని ఏం చేసిందండి ఇది జడమైనటువంటి వస్తువు కొండ వంటిది కదా ఇదేమైనా పుణ్యమా పురుషార్థమా పాపమా పుణ్యమా ఏం లేదు దాన్నెందుకు మీరు అపకారం చేస్తారు ఈ శరీరం ఏ కూర్చోండి కొన్ని విషయాలు చెప్పాలి ఈ శరీరం కాదు మనకి అపకారం చేసేది శరీరం లోపలు ఉన్నటువంటి వాసనలు సంస్కారములు దుర్గుణములు అది మానవుడికి అపకారం చేసేది దాన్ని వదలండి ఇప్పుడు మోక్షం మీకే ఇప్పుడే కలుగుతుంది అని చెప్పిందండి ఆ లోపల ఉన్నటువంటి వస్తువు దాన్ని వదలాలి బయట వస్తువులన్నీ మీరు వదిలారు దానివల్ల మోక్షం ఎప్పుడు రాదు ఏ అట్లాగనకైతే అందరూ కూడా వదిలేస్తారు వదిలిన కూడా ఇప్పుడు చోట అందరూ వదిలేసి ఎక్కడో ఏకాంతంలో కూర్చున్నారు అంత త్యాగం అని ఏం లాభం అండి అక్కడ మనస్సు అనేది బాధిస్తూ అనేక వాసనలు సంస్కారములు జన్మార్జితం పాపం అదంతా బాధిస్తూ ఎట్లా తప్పించుకోగలడు గీతలో చెప్పలేదు ఈ కర్మేంద్రియములను అరికట్టి ఒకచోట ఏకాంతంగా కూర్చున్నంత మాత్రం చేతన మోక్షం రాదు అని చెప్పాడు గీతలో చెప్పలేదండి కర్మేంద్రియాన్ని సంయమస్తే మన సాస్మరణ్ ఇంద్రియార్తాన్ ఇంద్రియార్థాన్విమౌడాత్మ మిథ్యాచార స ఉచితే మిథ్యాచారం అది దొంగవేషం అది వద్దు అంటాడు ఎవరు శ్రీకృష్ణ భర్వాన్ ఇంద్రియములు ఇంటి దగ్గర కాని ఎక్కడైనా చక్కగా నిగ్రహించుకుని ఈ శరీరం అనేది ఎక్కడున్నప్పటికీ ఏమిటండి శరీరంతో మనకేమి చిక్కు లేదు లోపల మనస్సుతో చిక్కండి అది ఆ మనస్సు ఎంత ఏడిపిస్తుందంటే చెప్పడానికి లేదన్నది ఈ అనేక జన్మలో ఉన్న దుర్గుణాలన్నింటినీ వెంట తీసుకొస్తుంది ఆ ఒక జన్మ ఒక శరీరం పడిపోయిందంటే అంతరితో ఈ గుణాలు పోవండి ఆ అది సూక్ష్మ శరీరం కలకాలం వస్తూనే ఉంటుంది జ్ఞానం కలిగే వరకు ఆ జ్ఞానం కనుక కలిగిందా ఫినిష్ ఇదంతా కూడా నాశనం అయిపోతుందండి కనుక అనేక జన్మార్జితమైనటువంటి వాటిని నెమ్మదిగా ఈ మనస్సు కూడగట్టుకుని ఈ విధంగా ఉక్ర గీతలో చెప్పలేదండి శరీరం ఉత్క్రామేశ్వర గృహీత్వా ఆ మూడగట్టుకుని పోతుంది ఈ గుణాలన్నింటినీ పూర్వజన్మార్జితమైన పాపం గాని పుణ్యం గాని ఉమ్మల రాబోయే జన్మకి తీసుకొస్తుంది ఎవరు ఈ కర్మదేవతలు తీసుకువెళ్తారు శరీరం వాయు ఏ ప్రకారం వాయువు సుగంధంగాని దుర్గంధంగా ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకొస్తున్నాయో అదేవిధంగా ఈ కర్మదేవతలు జీవుడు చేసిన పాపం జీవుడు చేసిన పుణ్యం పరలోకానికి తీసుకుని ఆ జన్మకు మోటిస్తారండి సరే అంతేగాని చేసినటువంటిది ఎప్పుడు నసింపదు ఇప్పుడు ఈ అమ్మగారు చెప్తున్నారు ఏమండి ఆ మనస్సును త్యాగం చేయాలండి అది మనస్సును త్యాగం చేయండి లోపల ఉన్న వాసనలను త్యాగం చేయండి సంస్కారములను త్యాగం చేయండి అది కలకపోతే నిస్సంకల్పం అదే మోక్షం సర్వత్యాగేనేవంటే ఆ మనస్సులో ఉండేటువంటి సంకల్పాన్ని కనుక అప్పుడు మానవుడు మోక్షం ఇక్కడే అత్ర బ్రహ్మ అని అమ్మగారు చెప్తే ఆశ్చర్యపడ్డాడు రామరామా ఎంత పొరపాటు అయిపోయింది నేను బాహ్య వస్తువులన్నిటి త్యాగం చేసి పద్దెనిమిది సంవత్సరాలు ఈ ప్రకారంగా గడిపినా కూడా నాకేమి పీస్ ఆఫ్ మైండ్ శాంతి కలగలేదు ఉన్నతి కలగలేదు ఈ మహానుభావుడు ఎవరు ఆకాశంలో ఉంచొచ్చాడు ఇప్పుడు చక్కని బోధ చెప్పాడు అని చెప్పి స్తోత్రం చేస్తున్నాడు ఎవరిన నేను చేసింది చాలా పొరపాటుని అప్పుడు అమ్మగారు తన నిజస్వ రూపం చూపిస్తుంది అండి చూడాలి రూపం చూపిస్తుంది చూపించేటప్పటికి ఈయన ఏమిటి ఇది జాగ్రత్త స్వప్నవా అనుకున్నాడు ఈజ్ ఇట్ ఏ డ్రీమ్ ఏడు నా భార్య ఏమిటి ఈ రూపంలో రావటం ఈ బోధ చేయటం ఏమిటి ఆశ్చర్యపడ్డాడు అప్పుడు ఆమె చెప్పింది ఏమండి మీకు తెలియకుండా కొన్ని కొన్ని సిద్ధులు నేను సంపాదించుకున్నాను మీరు ఈ విధంగా ఏకాంతంకొస్తే నేను రాజ్య పరిపాలన చేస్తున్నాను ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు అయింది ఏవైనా ప్రోగ్రెస్ ఉన్నతిని పొందినారా పరీక్షించడానికి నేను మారువేషంతో వచ్చాను అనే విషయం అంతా చెప్పింది ఎంత ఆనందపడతాడండి అమ్మ ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఈ బోధంతా అని అడిగేశాడు పద్దెనిమిది సంవత్సరాలు వృధా కదా నేను అక్కడ రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఈ బోధ నాకు ఎందుకు చెప్పలేదు ఈ త్యాగం అనేది నేను బాహ్య వస్తువులు త్యాగం అని చెప్పి పొరపాటు పడ్డాను అంటాడు ఎవరికి అప్పుడు చూడాల ఇక పర్వాలేదు చక్కగా నేను చెప్పింది ఆ లోపల ఉన్నటువంటి ఆ సంస్కారములను తొలగించడం అనేది ఈ త్యాగం సర్వత్యాగం చేస్తే శాంతి కలుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండవలసిన పనేమిటి ఏకాంతంలో ఉన్న అక్కడ ఉన్నప్పటికీ చేయవలసిన పని ఒకటే కదా సాధన కాబట్టి కమాన్ అని తీసుకుపోయిందండి చూడాలా రాజ్యం మనకు తీసుకుపోయి చక్కగా వారిద్దరూ జనక మహారాజు ఏ ప్రకారంగా నిర్లేపంగా అనటాచ్డ్గా రాజ్యమును పరిపాలించారు ఆ ప్రకారంగా పాలించడం మొదలుపెట్టారు మనసులో మాత్రం శుద్ధమైనటువంటి ఆ స్వరూపం ఆత్మస్వరూపం వారు కలిగించుకుని ధ్యానంలో అనుష్ఠానంలో సాక్షాత్కారం పొంది కార్యక్రమాలు చేస్తున్నారు కార్యక్రమాలు ఏం బంధనం కాదు అటాచ్మెంట్ అనేది బంధనమే కాని ఈ ఆఖ్యానం చూడాలోపాఖ్యానం వశిష్ఠుల వారు శ్రీరామచంద్రునికి చెప్పి చక్కని హితవాక్యములు కొన్ని చెప్తున్నారు వినండి ఏం చెప్తున్నారు నాయన సర్వత్యాగం చేత మోక్షం వస్తుందన్నారు అది నిజం అది నిజం కానీ సర్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు జనానికి చాలా మంది చూడండి ఇళ్లలో ఏదన్నా గొడవలు వస్తే వదిలిపెట్టేస్తారు వదిలిపెట్టి ఎక్కడో ఏకాంతానికి అలిగి అలిగిపోతారండి కొందరు ఇళ్లలో ఏదో కలహాలు వస్తే అలిగిపోయి ఎక్కడో ఉంటారు అది దానివల్ల ఏం ప్రయోజనం వేస్ట్ ఆఫ్ టైం అది ఏకాంతమునకు వెళ్ళినంత మాత్రం చేత ఈ కట్టే కట్టెంటే శరీరం ఏకాంతంలో ఉంది కానీ మనస్సు మనస్సు ముల్లోకములు తిరుగుతూ అనేక దుస్సంకల్పములు కలిగి ఉంటే వాడికి ఏమైనా శాంతి కలిగి ఉంటుందా డేర్ ఈ గృహస్థాశ్రమంలో అనే చక్కగా కొన్ని కొన్ని సాధనలు అమలు చేసుకుని అయితే అప్పుడప్పుడు మీరు ఆశ్రమాలకి రావచ్చు ఎప్పుడైనా వచ్చి సంవత్సరానికి వస్తారో ఎప్పుడైనా మీకు తీరుబాటుగా ఉండి ఒక వారం రోజులు ఆశ్రమాల్లో ఉండి అక్కడ కార్యక్రమాలు నియమాలు అవన్నీ బాగా చూసుకుని వాటిని ఇంటి దగ్గర బాగా అమలు పెట్టండి ఇప్పుడు ఆశ్రమము ఇల్లు డిఫరెన్స్ లేదండి సన్యాసి గృహస్థుడు డిఫరెన్స్ కాదు మనస్థు అందరికీ ఒకటే చేయవలసిన కార్యక్రమం అందరికీ ఒకటే ఇప్పుడు భగవద్గీతలో బ్రహ్మచారికి ఒక రకం గృహస్థుడికి ఒక రకం సన్యాసికి ఒక రకం బోధ ఏమైనా ఉన్నదా చెప్పండి భగవద్గీతలో హాస్పిటల్కి వెళ్ళి ఏమండీ నేను సన్యాసి నాకు ఏదైనా కొత్త మందు ఇవ్వండి అంటే ఇస్తాడా ఇక్కడ గృహస్థుడు కానీ సన్యాసి కానీ ఎవరికైనా మందు ఒకటే రోగానికి మందు ఒకటేనండి ఏమండి కదా ఏమండి నేను హిందువుని లేకపోతే ఇంకొక ఆయన వచ్చి నేను మహమ్మదీయుడిని నాకు మందు ఇవ్వండి అంటే ఈ మహమ్మదీ తనది కానీ హిందూ అక్కడ ఏమి సంబంధం లేదండిది జాతి మత కులాలకు సంబంధం లేదు నీకు రోగం ఉందా ఫినిష్ అంతే రోగం ఉంటే ఔషధం అదేవిధంగా ఈ భవ రోగం ఈ సంసార దుఃఖం రోగం ప్రతివానికి తగులుకుంది కాబట్టి దేహం బంధనం వీడికి పుట్టుకుతోనే వచ్చింది కాబట్టి ఈ బంధనం నుంచి ఏ విధంగా విముక్తిని పొందుతానని అందరూ ప్రయత్నం చేతండి కేవలం సన్యాసులే కాదు గృహస్థులే కాదు ఎవరైనప్పటికీ పుట్టాడా హీ సఫరింగ్ ఫ్రమ్ ఎ డిజీజ్ ఏమిటి చెప్పండి భవ భవ రోగం భవరోగం టు ఎగ్జిస్ట్ విత్ ఎ బాడీ ఈజ్ ఎ డిజీజ్ జ్ఞాపకం పెట్టుకోండి శరీరం ఉంటేనే ఒక రోగం అండి ఏమండి దీన్ని నివారణోపాయం ఏమిటి ఆత్మహత్య కాదు శరీరం ఉండవచ్చును కానీ తగులు పోకలు ఉండాలి మితమైన ఆహారం తీసుకోండి మితమైన ఆహారం తీసుకొని జాగ్రత్తగా కొన్ని కొన్ని ఆరోగ్య నిబంధనలు ఇవన్నీ కనుక ఆచరిస్తుంటే ఈ శరీరం ఉన్నా కూడా లేని దానితో సమానమైన కళ్ళు మూసుకున్నా మేలుకున్నా ఇది బరువుని అనిపించదండి బరువు అని ఎవరికి బరువు అంటే దీనికి ఏదైనా రోగం ఉన్నా లేకపోతే దీనికి ఏదన్నా ఎక్కువగా తిన్నా ఇది ఒక బరువుగా కనిపిస్తుంది అది అందుచేత శ్రీకృష్ణ ఎక్కడ పెట్టినా అక్కడ యుక్తాహార నాత్యస్థు యోగోస్తి నైకాంత మనస్థ నే స్వప్నశీల జాగ్రత్త మితాహారం యుక్తాహారం ఇవన్నీ నొక్కి నొక్కి చెప్పటానికి కారణం అండి మీరు అడగచ్చేయండి ఆహార విషయం ఎందుకు ఇంత పెద్దగా చెప్పటం అది చిన్నదైనప్పటికీ చాలా గొప్ప సహాయం చేస్తుందండి ఇప్పుడు చూడు చూడండి రైలు ఎప్పుడు ట్రైన్స్ పోతున్నాయి కదా ఏమండి రైలు ఆ ఇంజన్ పెట్టెలు వీటిని జాగ్రత్తగా చూడాలని కాదండి ఆ రైలు పట్టాల్లో మేకులు ఉంటాయని ఫిష్ ప్లేట్ ఫిష్ ప్లేట్స్ ఉంటాయి ఆ నట్లు కనుక కొంచెం పైకి వచ్చినా లూజ్ అయిపోతుంది పట్టా కదిలిపోతుంది రైలు పడిపోతుంది అందుచేత ఈ రైల్వే డిపార్ట్మెంట్ వారు ఎప్పుడు గ్యాంగ్ మెన్ గ్యాంగ్ అని పోతుంటారండి సుత్తి ఇది ఆ తీసుకుని ఎప్పుడు కొట్టుకుంటుంటారు ఏదైనా నట్టు కనుక పైకి పోతే కొడుతూనే పోతుంటారండి ఏవండి చిన్న మేకు కదా అది పైకి పోతే మాత్రం నష్టమేండి ముందు ఇంజన్ రిపేర్ చేసుకోండి అంటే ఉరి ఊరి ఇంజన్ ఇవన్నీ బాగున్నప్పటికీ చిన్న నట్టు కనుక కదిలిపోతే మొత్తం రైలు అంతా నాశనం అదే విధంగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆహారం అనేటువంటిది ఎంత చక్కని నియమం ఉంటే ఇది ఫిష్ ప్లేట్ వంటిదండి కీలక స్థానం వహిస్తుంది తస్మాత్ అన్నమయం మనహ ఈ మనస్సు దేంతో ఏర్పడింది అంటే ఆహారంతో ఏర్పడిందని ఉపనిషత్తులు చెప్తున్నాయి తస్మాత్ అన్నమయం అన్నంతో ఏర్పడింది కాబట్టి అన్నం విషయంలో జాగ్రత్తగా ఉండండి మొన్న చెప్పలేదు ఈ నాలుగు కొంచెం జాగ్రత్తగా చూడాలి సాత్విక ఆహారం మితాహారం దైవార్పితాహారం న్యాయార్జితాహారం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మితాహారం విషయంలో ఇది వరకు మళ్ళా ఈ రోజు కూడా ప్రస్తావన వస్తుందండి సాయంత్రం ఆహారమును గుర్చి అప్పుడు చెప్తానండి అది ఇప్పుడు చూడాలా చక్కగా రాజ్యం తీసుకుని వెళ్ళి రాజ్య పరిపాలన చేస్తున్నారు వశిష్ట మహర్షి దాన్ని పురస్కరించుకొని ఈ వాక్యములు చెప్తున్నారు భోగా భవమహారోగా బంధవో దృఢ బంధనం అది భోగా భవమహారోగ ఈ ప్రాపంచిక భోగములు ఎంతో ఆనందకరంగా పరిగెత్తుకుంటూ అనుభవిస్తున్నారు కదా పెద్దలు ఏం చెప్తున్నారంటే రోగాల నాయన అని చెప్తున్నారు భోగా భవ మహారోగ పోని మనం లాజికల్గా ఆలోచిస్తాం ఈ భోగం అనేది ఎటువంటిది అని చూడండి ఇప్పుడు ఏదైనా ఆకలి ఆకలి కదా అన్నం గనక ఎదురుగుండా ఉంటే అది ఒక పెద్ద భోగ్య వస్తువులాగానే ఉన్నదండి వాస్తవంగా పెద్దలు ఏం చెప్తున్నారంటే అన్నం అనే దాంట్లో పెద్ద ఇదేమీ లేదు అది రోగానికి మందు అన్నాడు రోగానికి ఆకలి అనే రోగానికి అన్నం అనే ఔషధం అంతే ఇంకేమీ మరి ఔషధాన్ని ఎంత ఇది అది ఒక పెద్ద భోగ్య వస్తువుగా చూస్తున్నాడు అది భోగ్య వస్తువు కాదండి రోగం తగులుకుంది ఆకలి అనే రోగం ఆ దాన్ని తొలగించడానికి మందు తింటున్నాడు అండి అంతే భో దాని పెద్ద భోగ్య వస్తువుగా చూసుకుని ఓహో దానికి ఎంతో పిండి వంటలు ఇవి అవి రకరకాలుగా సృష్టించుకుని ఈ నాలుగు బానిసలైపోయి జిహ్వా చాపల్యం కలిగి ఓ ఊహో రామరామ ఎట్లా ప్రవర్తిస్తున్నారో చూడండి అది వాస్తవంగా అది ఎంత తెలుసు మందు ఊహో దానికి ఎంతో పిండి వంటలు ఇవి అవి రకరకాలుగా సృష్టించుకుని ఈ నాలుగు బానిసలైపోయి జిహ్వా చాపల్యం కలిగి ఓహో రామ ఎట్లా ప్రవర్తిస్తున్నారో చూడండి వాస్తవంగా అది ఎంత ఏమంటే మందు ఆకలి రోగానికి మందు అండి అట్లాగే దాహం దాహం అనే రోగం వస్తే ఏదో సోడా లేకపోతే ఏదో డ్రింకు ఏదో తాగుతాడు ఆ తాగేటప్పుడు ఎంతో ఆనందపడతాడు ఆహా ఎంత భోగ్య వస్తువు వాస్తవంగా భోగ్యం కాదండి దాహం అనే రోగానికి మందు తింటున్నాడు అంతేనండి ఆ భర్తృహరి లాజికల్ గా ఇది ఆ చెప్పి ఏమంటాడు తెలుసు జన అది రోగం వచ్చి మందు తింటూ ఆహా నేను భోగ వస్తువు అనుభవిస్తున్నాను భోగాలు అనుభవిస్తున్నాను అనుకుంటా ఎంత తెలివి తక్కువ వాస్తవంగా ఇది మందు తింటాం అంతే ఇంకేం లేదు కనుక మానవుడు జాగ్రత్తగా ఆలోచించి ఈ సమయం అంతా వీటి కోసం వినియోగించకుండా ఏదో శరీరానికి ఏది కావాలో యుక్త ఆహారం మిత నిద్ర ఇటువంటివి కనుక అవలంబిస్తుంటే పెద్ద ఖర్చు ఏముంది చెప్పండి వీడు భోగాలు ఈ లగ్జరీసు వీటిని అనుభవించాలనుకుంటే డబ్బు ఎక్కువ కావాలి కానీ లేకపోతే ఏదో మితంగా సర్దుకోవచ్చు అండి అది ఎప్పుడు ఇతరమైనటువంటి భోగాలన్నీ అనుభవిస్తున్నాడు దానికి డబ్ ధనం ఎక్కువ సంపాదించాలి ఎక్కువ సంపాదించాలంటే అన్యాయం అన్యాయం చేయాల్సి వస్తుంది ఈ విధంగా అయిపోతున్నదండి ప్రపంచం అంతా కనుక సంతృష్టి అనేది ఒక స్వర్గ ద్వారం స్వర్గానికి ద్వారంగా వర్ణిస్తాడు సంతృష్టి సాటిస్ఫాక్షన్ చాలు నాకు అని చెప్పి మనోరథ నాం సమాప్తి రస్తి కోరికలకు అంతులేదు అంటారు శాస్త్రంలో మాఘపురాణం అని ఒకటి ఉందండి మాఘపురాణం మాఘమాసంలో పురాణం చదువుతుంటారు కార్తీక పురాణం ఈ మాఘపురాణంలో ఒక చిన్న గాథ ఉంది ఏంటంటే ఒక తపస్వి ఇల్లు వదిలేశాడు ఏకాంతంగా నీళ్లలో నీళ్ళలో కొంభకం పట్టాడు ఈ హఠయోగం అంతా బాగా వచ్చండి తపస్సు చేస్తున్నాడు ఆయన పేరు సౌభరి సౌభరి అనేటువంటి తపస్వి నీళ్ళలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు చాలా దీర్ఘకాలం గడిచిపోయింది కుంభకం పట్టాడు ఆయన కళ్ళు తెరిచాడు దాని పేరు ఉత్న దిశ కళ్ళు తెరవగానే నీళ్ళలో ఒక పెద్ద మగచాప చూడండి మగచాప ఆడచాప పిల్లచాపలు ఇవన్నీ తిరుగుతున్నాయండి ఆయన ముందు ఎవరు చెప్పండి భర్త భార్య సంతానం ఇవన్నీ కళ్ళ ముందు తిరుగుతున్నాయి చాప సంతా చేప కుటుంబం ఈయన కాదండి ఇన్నాళ్ళు తపస్సు చేసినా లోపల వాసన పోలేదండి అందువల్ల ఇది చూడంగానే ఆహా గృహస్థాశ్రం ఎంత బాగుంటుంది చూ దాని మీద వ్యామోహం పట్టింది పడింది ఎవరికి సౌఘర్ గృహస్థాశ్రం చూడండి చక్కగా ఈ పిల్లలు కుటుంబం ఎంత ఆనందంగా వీళ్ళు తిరుగుతున్నారో నీళ్ళలో అనేటువంటి సంకల్పం కలిగింది వికారం కలిగింది ఇక చూడండి తపస్సు ఆపేశాడు నీళ్ళలో నుంచి లేచాడు లేచి సంకల్పం ఏమిటి తెలిసిన వివాహం చేసుకోవాలనే సంకల్పం చూ గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే ఆహా ఈ చేపలు ఎంత ఆనందంగా ఉన్నాయి అనే ఈ సంకల్పం కలిగిందండి ఇక కలిగిన తర్వాత ఊరుకుంటారండి వాళ్ళు ఈ నీళ్ళలో ఉన్నందువల్ల ఈ ఒళ్ళంతా పాచిపోయింది వికారంగా తయారైనాడండి ఎవరైనా ఈ పిల్ల కావాలంటే ఇప్పుడు బయలుదేరాడు ఎవరిస్తారు చెప్పండి ఈ పాచిపోయిన శరీరం గలవాడికి చూస్తేనే వికారంగా ఉంటే ఎవరైనా పిల్లనిస్తారా అప్పుడు బయలుదేరాడు వివాహం చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వివాహానికి మా ఒక చక్రవర్తి ఉన్నాడండి ఆ వారి పేరు మాంధాత మాన్ధాత చక్రవర్తి ఆ అక్కడికి పోయినాడండి ఇంగ్లీష్ లో అంటారు ఎయిట్ అయిన్ అండ్ మిస్ ఇట్ అంటాడు గురి పెట్టినా సింహానికి పెట్టి తప్పిపోయినా నీకు గౌరవం ఆ విధంగా చేస్తున్నాడండి ఈయన గురి పెట్టడం ఈ రాజుకే పెట్టేశాడు మాంధాత ఆయనకండి నలభై మంది కుమార్తెలు ఉన్నారండి నలభై మంది ఒక్కడికి పెళ్లి కాలేదండి ఈయనకి ఎక్కడ పట్టాడో గానీ ఇన్ఫర్మేషను ఒక్కడికి పెళ్లి కాలేదో కనిపెట్టాడు బయలుదేరాడు ఆ సరిగా మాందాత యొక్క భావనలో అడుగు పెట్టాడని అడుగు పెట్టగానే మహానుభావుడు రాజుగారు బయలుదేరి అరే ఎటువంటి మహర్షి గారు మా ఇంట్లో అడుగు పెట్టారు ఆహా నా జన్మ పావనమైందని ఆనందంలో పొంగిపోయి వారికి పాద చేసి ఓ మహాత్మా ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడ అడుగు పెట్టారో దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను అని మాటిచ్చేసాడండి ఎవరు ఈ సంతోషంలో ఈ మాందాత ఈయన చక్కగా ఉన్నతాసనం మీద కూర్చున్నాడు ఏమండి మీరు ఎందుకు వచ్చారు ఏమిటి కదా మరి మీ ఉద్దేశం ఏమిటి చెప్పండి నేను తప్పకుండా నెరవేరు ఏమి లేదు నాకు వివాహం చేసుకోవాలనే సంకల్పం కలిగింది మీకు నలభై మంది ఉన్నట్టు తెలిసింది పిల్లలు వారి అందరినిచ్చి నాకు పెళ్లి చేయమన్నాడు ఇది హోల్సేల్ రిటైల్ కాదండి హోల్సేల్ వ్యారం పెట్టేశాడు అందరినిచ్చి పెళ్లి చేయమంట ఇక రాజుగండి గుండె బద్దలైనట్టుగా అయిపోయిందండి రామా మహాసుందరమైనటువంటి సుందరంగా ఉన్నటువంటి రాజకుమార్తెల్ని ఈ కురూపి వికారంతో కూడినటువంటి ఈయనకి ఎట్లా ఇచ్చి పెళ్లి చేయాలి నోరు వదిలేస్తేనే మాట వదిలేనే ఏమి చేయాలని డోలాయిమాన పరిస్థితిలో ఉంది దీని పేరు డైలమా అంటారని ధర్మ సంకటనలో పడ్డాడు ఏమి చేయాలో తోచలేదు అప్పుడు ఆలోచించాడు ఇప్పుడు ఈ నలభై మంది కుమార్తెల్ని నేను ఇచ్చి పెళ్లి చేయటానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇది రాజవంశం వీరేమో ఉన్నారు కాబట్టి నేను ఒకవేళ వీరి సంకల్పం నెరవేర్చకపోతే ముందుగా వాగ్దానం చేసినాను కదా మరి దాని నెరవేర్చకపోతే ఏం ప్రమాదం ఈయన కనుక శాపం పెడితే ఏమవుతుంది నేను చేస్తా నా పిల్లలు చేస్తారు నా భవనం నాశనం అయిపోతుంది మరి ఆ ప్రమాదం ఉన్నది కదా ఎట్లా దీన్ని తప్పించుకోవటం అని ఆలోచించి ఆఖరికండి గోడ మీద పిల్లి వాటంగా జవాబు చెప్పాడు ఏమండి మీరు ఏదో పెళ్లి చేసుకోవాలి అట్లాగే నేను దానికి అడ్డు చెప్పాను ఎందుకంటే వాగ్దానం చేశాను కాబట్టి అయితే ఆ పిల్లలు అంగీకరించాలా నా కుమార్తెలు మిమ్మల్ని చూచి అట్లాగే మిమ్మల్ని వివాహం చేసుకుంటానని అంటే తప్పకుండా చేయిస్తాను నాకేం అభ్యంతరం లేదు అని వాళ్ళందరినీ పిలుచుకొస్తాను ఇప్పుడు అంతఃపురంలో ఉన్నారు అని అందరినీ తీసుకొస్తానికి వెళ్ళాడండి ఎవరు మాంద ఈ సౌభర్యం చేసినారు తెలుసు తన యొక్క తపశక్తి చేత మన్మథాకారం వహించాడండి మహాసుందరమైనటువంటి స్వరూపం ధరించాడు మంచి యవన యువకుడు మహా మహాసుందరమైనటువంటి ఒక స్వరూపం ఆ దేహం ధరించారండి ధరించేటప్పుడు ఆ నలభై మంది కుమార్తెలు వచ్చి వీరి యొక్క దివ్యమంగళ విగ్రహం చూచి అందరూ కూడా యాక్సెప్ట్ చేశారండి అందరూ అంగీకరించారు పెళ్లికి నలభై ఇక చూడండి కోలాహలంగా వివాహం జరిగిపోయింది ఇక ఈ నలభై మందిని తీసుకుపోతారండి ఎవరు సౌభరి తీసిపోయి ఇక అందరూ ఒక చోటు ఉంటే జరిగే విషయం తెలుసు కదండి జుక్ పట్టుకుంటారని తెలుసు అందరికీ వేరువేరుగా సౌతులు సౌతులు కదండి నలభై మంది ఇద్దరు సౌతుల్లోనే పెద్ద యుద్ధం వస్తుందండి ఈ నలభై మందికి వేరు వేరు భవనాలు కట్టేశాడు ఈ అమ్మగారిని ఇక్కడ అమ్మగారిని ఇక్కడ అని ఇక చూడండి ఈ సంసార సముద్రంలో ఇక ఈదులు ఈ సౌభరి కొంతకాలానికి సంతానం కలిగిందండి ఆ సంతానం ఎంతమంది ఉంటారో చూడండి ఒకరికే డజను పుడుతున్నారు మరి ఇంతమంది అనేటప్పటికి ఓహో బ్రహ్మాండమైన మిలిటరీ సైన్యం తయారైందండి ఇక చూడండి కుమారులను చూచాడండి కానీ ఏడుస్తున్నాడు ఎంత ఆశ్చర్యకరమైన కుమారులు చూచి ఇంతమంది పుడితే కుమారులు ఏమి సంతోషం లేదండి ఏడుస్తున్నాడు ఎవరో వచ్చి వారిని ప్ర ఆ సౌభరి ఇంతమంది సంతానం ఉన్నప్పటికీ వారికి ఆనందం లేదండి ఏడుస్తూ కూర్చున్నాడు ఎవరో వచ్చి అడిగారు ఏమండి ఎందుకు ఏడుస్తున్నారని కొడుకులు పుట్టారే గాని మనవల్లని చూడాలనే అభిప్రాయం ఉంది అన్నాడండి దృష్టా సుతాహ సుతాహ దృష్టా కొడుకులు చూచినాను కాని నోట్ సాటిస్ఫాక్షన్ ద్రష్టం పునర్వాంఛతి మేంతరాత్మ ఆ కుమారులకి కుమారులు ఎప్పుడు కలుగుతారా అని నాకు ఆందోళనగా ఉంది అంటాడు చూడండి ఏమి సాటిస్ఫాక్షన్ లేదండి ఈ భోగములు ఈ వైభవములు అనుభవిస్తున్నంత వరకు కూడా ఏమి ఆనందం ఉండదు పై పైన సుఖం ఉన్నప్పటికీ తృప్తి అనేది ఉండదు సాటిస్ఫాక్షన్ మానవుడికి కోరికలు తగ్గ అప్పుడు ఈ సౌభరి లోకానికి ఎటువంటి వాక్యం ప్రకటించాడో వినండి మనోరథాం నమాప్తిరస్తి నలభై మందిని వివాహాలు చేసుకుని ఈధులాడాను ఈ సంసారం అంతా కానీ నాకేమి తృప్తి కలగటం ఇంకా మన చూడాలనే బుద్ధి కలుగుతున్నది కొడుకులను చూస్తే తృప్తి కలగటం లేదు దీనికి ఏమైనా అంతున్నదా మానవుని యొక్క ఆశకు మానవుని యొక్క అభిలాషలకి ఏమి అంతు లేదంటాడు మనోరథానాం నమాప్తిరస్తి కోరికలకు అంతులేదు వర్షాయుత ఇరువా ఎదివా పూర్ణేషు పూర్ణేశు పునర్నవానం ఉత్పత్తి మనోరథానం ఒక్కొక్క కోరిక దాని పేరు మనోరథం చూడు మనోరథం మనస్సు రథం మీద ఎక్కి తిరుగుతుందండి మనోరథం అంటే వాంఛ ఈ వాంఛలు ఒక్కొక్కటి నెరవేరుతుంటే ఇంకొకటి సృష్టి అవుతున్నది నారాయణ అంతు లేకుండా ఉందని దుఃఖించేశాడు చూడండి ఇంత సంసారమంతా ఈదులాడుకున్న ఆఖరికి తేల్చిన అంశం ఏమిటంటే నో సాటిస్ఫాక్షన్ ఈ భోగ విలాసములు గాని సుఖములు గాని ఎన్ని అనుభవించినప్పుడు మానవునికి పూర్ణమైనటువంటి తృప్తి కలగదు ఇంకా ఆశలు పెరిగిపోతాయి తృష్ణ పెరిగిపోతుంది దినదినం ఈ కోరికలు పెరిగిపోతాయని సౌభర్యండి చక్కగా లోకానికి ప్రకటించాడు నిన్న శ్రీకృష్ణ పరమాత్మదే చెప్పి ఈ తాళ్ళు ఆశాపాషి ఆశలు అనేటువంటి పాశములు తాళ్ళు వందల చేత కట్టబడుతున్నాడు మానవుడు అందుచేత దుఃఖిస్తున్నాడు ఆశాపాషత కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయనర్థసంచ ఈ భోగ విలాసముల కోసం డబ్బు కావద్దండి ఎట్లా సంపాదిస్తాడు అన్యాయనార్థసంచో అధర్మంగా అన్యాయంగా సంపాదించి రెండు పాపాలు కట్టుకుంటున్నాడు చోటు ఈ అన్యాయంగా సంపాదించడం ఒక దోషం ఈ విధంగా భగవంతుణ్ణి మరిచి దృశ్యంలో పడి పరిగెత్తడం ఒక దోషం ఈ విధంగా ప్రపంచంలో అనేక మంది బాధపడుతుంటే వశిష్ఠ మహర్షి ఇటువంటి చక్కని ఆఖ్యానములు చెప్పి ఈరోజు భోగా భవ మహారోగా మీరు భోగములని ఆనందిస్తున్నారు కాదు అవి రోగాలు అంటాడు ఈ బంధువులంతా ఆ రాగం అనురాగం చేత బంధిస్తారోడ బంధనం అనర్థయాపత్తి ఆత్మనాత్మని సామ్యత ఈ బాహ్య వస్తువులు మానవుడికి కడతీర్చలేవు ఆత్మనాత్మని శామ్యత తన హృదయంలో వెలుగుతున్నటువంటి ఆత్మ ఎందు నిలకడ కలిగి కొద్ది కాలమైన కనుక బాగా చింతన చేస్తే మహానందం జీవుని కలుగుతుంది అంటాడు ఎవరు వశిష్ఠుల వారు ఇదండి ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా లభిస్తుంది నేను కథ చెప్పాను జ్ఞాపకం ఉందా నిన్న సాయంత్రం దొంగ దొంగ ఈ వర్తకుడు యొక్క డబ్బు కొట్టేయటానికి గదింత వెతికాడు ఎక్కడ కనిపించలేదండి ఎక్కడన్నా చెప్పండి వాడి దిండు వాడి ధర కిందే ఉన్నది వాడు చూసుకోలేదు అదే విధంగా భగవంతుని కోసం ఎక్కడెక్కడో గాలిస్తూ ఉంటారు వైకుంఠం కైలాసం ఇక్కడ అక్కడ రామేశ్వరం కాశేని ఎక్కడున్నాడు తెలుసుండి సర్వస్యచాహం హృది సన్నివిష్ఠు అతి సమీపంగా ఉన్నటువంటి భగవంతుని మర్చిపోతున్నారే అక్కడ లేడని శాస్త్రములు చెప్తున్నా ఆయన ఆ వస్తువు నీలో ఉన్నది స్వశరీరే స్వయం జ్యోతి స్వరూపం సర్వసాక్షిణం క్షీణదోషాంతి నేతరే మాయయావృత నీ శరీరంలోనే వెలుగుతున్నది పాపమును కొంచెం పోగొట్టుకుంటే దర్శనం అవుతుంది పాపము అనేది అడ్డుగా వచ్చి భగవంతుని కనిపించకుండా చేస్తున్నది అది ఈ పాపం అనేది దుమ్ము వంటిదని పదే పదే చెప్తున్నాను దాన్ని ఎంత శీఘ్రంగా పుణ్యం చేత పోగొట్టుకోవాలని పాపాన్ని ఏ విధంగా కొందరు అంటారు ఏమని గతించిన పాపం చేసిన పాపం ఇంకా అనుభవించాలి దాన్ని శ్రీకృష్ణ పరమార్థం కాదంటారు కొందరు అంటారండి ఏదో చేశావు గోతిలో పడ్డావు అనుభవించాల్సిందే శ్రీకృష్ణ కాదు నాయన ఈ పాపం పుణ్యం చేత తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నది ఏషాం త్వంతగతం పాపం జనాం పుణ్యకర్మణ పుణ్యకార్యముల చేత అంతగతం పాపం పాపం తొలగిపోతుందండి కనుక ఆ భగవత్ చింతన దైవ సంస్ ఈ సంకీర్తన ఇటువంటిది కానీ చేస్తుండే ఆ పుణ్య ప్రభావం చేతండి ఏదో పూర్వం తెలిసో తెలియకో చేసినటువంటి పాపం అది నశించిపోతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ధైర్యం చెప్తున్నారు ఒక చోటు చోటుని పాపాత్మని భుజం తట్టిన ఆయన ఏదో పొరపాటు జరిగింది ఇక మీద చేయవద్దని ఎంత ధైర్యం బోధిస్తున్నాడు గీతలో లేదండి అపి చేచారో సుదురాచారో ఘోరమైనటువంటి పాపం చేసినప్పటికీ సాధురేవ సమంతవ్య సమ్య వ్యవసితో హి సహ ఈ పుణ్య మార్గంలోకి వచ్చి మళ్ళీ ఏదో కృష్ణారామాన్ని జపం చేస్తుంటే వాడు మహాసాధు అన్నాడు చెప్తున్నారు ఈ విధ ఇంకో చోట ఏం చెప్పాడు పాప సముద్రం పాప సముద్రం సంపాదించినప్పటికీ భక్తి నావచేతను అవలీలుగా దాటవచ్చు అన్నాడు చెప్పలేదండి నాలుగవ అధ్యాయం జ్ఞాన చెప్తారు పాప సముద్రం ఈ విధంగా ధైర్యం చెప్పినారు ఏదో తెలుసో తెలియకో చాలా మంది పాపం చేస్తారు ఇక మీద చేయకూడదు అది అది మాత్రం ఆ కండిషన్ జాగ్రత్తగా నెరవేర్చాలి ఏదో చేసినారు కొందరు ఏం చేస్తారు తెలుసు ఏదో పాపాలు చేసేది ప్రాయశ్చిత్తం దానికి ప్రాయశ్చిత్తం చేసేది అంటే ఏమిటి బురదలో కాలు పెట్టేది కడుక్కునేది మళ్ళా పెట్టేది బురదలో మళ్ళా కడుక్కునేది ఎందుకంటే నీళ్లు కావాల్సిన ఉన్నాయి తొక్కితే తప్పేమిటి అంటాడు వాడు అది ఏదో ప్రాయశ్చిత్తం ఇప్పుడు చూడండి పది మందికి అన్నం పెడితే ఏదో అబద్ధం చెప్పినటువంటి పాపం పోతుంది చెప్పాడు అనుకోండి ధనవంతుడు కావలసిన డబ్బు ఉంది పది మందికి ఏమిటి ఒక్కొక్క అబద్ధానికి పది మంది కదా రోజుకి డజన్ అబద్ధాలు మాట్లాడి నూట ఇరవై మందికి అన్నం పెడతాను ఈ విధంగా అంటాను అట్లా చేయకూడదండి ప్రాశస్థిత్వం ఏదో పొరపాటు గ్రహపాటో చేత ఒకసారి చేయాలి ఓ దేవుడు గారు నేను తప్పులు చేస్తుంటాను మీరు క్షమిస్తూ ఉండండి అన్నాడండి ఒక ఆయన ఆ ప్రార్థనకి ఏమైనా అర్థం ఉందా నేను తప్పులు చేస్తుంటానంటే దేవుడి గారికి ఇంకా క్షమించడం పని తప్ప ఒకసారి చేస్తే దాన్ని మళ్ళీ చేయకూడదు పెద్దలు కనుక చెప్తే కనుక బహుజాగ్రత్తగా ఈ పుణ్యమును కనుక ఆర్జించుకుంటే ఈ పాపం తొలగిపోతుంది దీని సంబంధంగా ఒక చోట ఒక చిన్న కథ నేను చదివినాను చాలా విచిత్రంగా ఉంది అందువల్ల ఇక్కడ చెప్పదలంచినాను ఈ భక్తిని గుర్చి ఈ పుణ్యాన్ని గురించి ఒక పాపండి జీవితంలో చాలా పాపాలు చేశాడు చాలా ఏమిటి మొత్తం పాపాలే ఒక్క పుణ్యం చేశాడండి ఒక్క పుణ్యం చేశాడు ఏదో పుణ్య కార్యం వచ్చింది యముడు గారు పాషన్ తీసుకొచ్చేశారు ఎవరో యమధర్మరాజు గద పట్టుకుని వచ్చేశాడు ఆ నాయన అడిగాడు ఏముడు అంత్యకాలం అవసాన కాలం నీవు జీవితంలో ఒక్క పుణ్యం చేశావు దానికి ఫలితం ఏమిటి తెలిసిన వైకుంఠ దర్శనం వైకుంఠాన్ని దర్శనం చేయటం దాని ఫలితం నువ్వు పాపాలు చేసావు లెక్కలేనని పాపాలు నరకంలో శిక్షలు అనుభవించాల్సిందే ఆ అయితే ఈ రెండిట్లో ఏది మొదలు నువ్వు అనుభవిస్తావు చెప్పు ఇటు నరకలోకంలోకి వెళ్ళి దుఃఖాలు అనుభవిస్తావా శిక్ష ఇటు వైకుంఠానికి వెళ్ళి ఊరికి దర్శనం అంతే వైకుంఠ దర్శనం చేసి ఇటు వస్తావా మొదట్లో నువ్వు వైకుంఠానికి వెళ్ళాలంటావా లేకపోతే నరకానికి అనే సజెషన్ యముడు గారు నీ అభిప్రాయం ఏమిటని అడిగారండి ఈని చెప్పినారు యముడు గారు ముందు నన్ను వైకుంఠానికి తీసుకుపో అని అన్నాడండి ఈ యముడు గారు గద పట్టుకుని ముందు ఊతున్నాడు వీడేమో భయపడుతూ భయపడుతూ చస్తూ వెనకొస్తున్నాడు ఎవరు ఈయన పా పాపం చేసిన ఆయన వస్తుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ పాపండి యముడు గారికి దండం పెట్టి యముడు గారు ఆగండి ఆగండి ఒక చిన్న అభిలాష నాకు ఏమిటంటే ఈ గద మీ చేతిలో ఉంటే నా గుండె బదలవుతున్నది ఎప్పుడు వీపు పగల కొడతావా అని కాబట్టి నేను మోసుకొస్తాను మీకెందుకు ఆ భారం నేను పట్టుకొస్తాను నా యముడు గారు అన్నారు బరువు తగ్గిందే మేలు వీడికి ఇచ్చాడని మోసుకు రారా అని వీడు చక్కగా మోసుకొస్తున్నాడు యముడు గారు పోతున్నారు సరిగా వైకుంఠం వచ్చేసిందని వైకుంఠం వస్తే యముడు దూరం నుంచే చెప్పాడు నా ఐదుగో వైకుంఠం ఇప్పుడు నీకేమిటంటే ఊరికి దర్శనం అటు వెళ్ళి విష్ణు భగవాన్ని వాళ్ళని దర్శనం చేసుకుని మళ్ళీ రా నేను ఇక్కడ బయట కాసుకు కూర్చుంటానని యముడు గారు అక్కడ ఉన్నారు ఈయని పంపించారండి ఈయన వెళ్ళి అనేక మంది భక్త కోటెక్కడ నారాయణమూర్తి సింహాసనం మీద కూర్చున్నారు ఆహాహా వైకుంఠం బ్రహ్మాండమైనటువంటి ఆనందం ఎప్పుడు గోష్ఠులు ఆ దైవ సంబంధం ఇవన్నీ జరుగుతున్నాయి ఆ భక్తులు కింద కూర్చున్నారు వారు సింహాసనం మీద కూర్చున్నారు ఎవరు నారాయణమూర్తి విష్ణు ఈ వీడు వచ్చి చూడమని కదా చెప్పింది యముడు గారు వీడు వచ్చి అక్కడ పీఠం వేశాడండీ ఆ భక్తుల్లో కూర్చున్నాడు ఎంతసేపటికి లేవడు యముడు గారు కాచు కూర్చున్నారు ఇదేటి పెద్ద కర్మ తగులుకుందే నాకు వీడిని ఊరికి చూచినమంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు వీడిని ఒక ఆయన్ని పంపించాడు ఏమండి అక్కడ గద పట్టుకుని ఒక ఆయన ఉంటాడు ఆయన్ని రమ్మనండి అని ఆయన వెళ్ళి చెప్పాడు ఏమండి గదవారు కొంచెం మీకోసం ఒక ఆయన కాచు కూర్చున్నాడు త్వరగా నేను రానని చెప్పు అన్నాడు అండి రానని చెప్పు అన్నాడు ఈయన వెళ్ళి యముడికి చెప్పాడు అయ్యా వాడు రాడట అని సరే రాను అక్కడికి వెళ్తే నారాయణమూర్తి ఏమంటారో అని భయంతో భయంతో వచ్చి నారాయణమూర్తి గారు పొరపాటు అయిపోయింది ఆ గద ఆయన్ని శిక్ష అనుభవించాలి ఇక్కడే కూర్చున్నాడు ఆయన కాబట్టి మీరు కొంచెం చెప్పండి వారిని నా వెంట వచ్చేటట్టు అన్నారు ఆయన అడిగినారు ఏమండి విష్ణువు గారు చెప్తున్నారు ఏమంటే మీకు నరకానికి వెళ్ళవలసినది ఉంటే యముడు గారు కాచూ కూర్చున్నారు బయలుదేరండి అన్నాడు ఎవరు మీ దర్శనం అయితే ఇంకా పాపం అంత దగ్ధం అయిపోయింది మీ దర్శనం చేత నా పాపం అంత నాశనం అయిపోయింది ఇంకా పాపం ఎక్కడుంది నరకానికి అని అడిగాడు నారాయణమూర్తి లాజికల్ గా ఉంది ఏమంటే యముడు గారు ఏమంటారు మీరు దీనికి అన్నారు ఏమంటారు ఇంకా శాస్త్రంలో ఏం చెప్పారు పుణ్యకార్యం చేత భగవత్ దర్శనం చేత భగవంతుని యొక్క చేత పాప జపతో నాస్తి పాతకం అని చెప్పినప్పుడు ఈయనగా లక్షణంగా ఆ నారాయణ జపం ఓం నమో నారాయణ అని అందరితో జపాలు చేస్తూ విష్ణు భగవాన్ దర్శనం చేసుకుంటే ఇంకా పాపం ఎక్కడా అని చెప్పి అడిగేశాడు నారాయణమూర్తి అనికే యముడు గారు ఏం చేస్తాం అది సహేతుకంగానే ఉంది అన్నాడు సరే యముడు గారు మీరు వెళ్ళాం ఆ గద ఇప్పించండి అన్నాడండి ఇప్పించండి వాడు వదలలేదండి వదలబోతే నారా అయ్యా ఇట్లా ఇటువంటి పనులు చేయబాక ఆయనకి గతతో చాలా పని మీరు ఇచ్చేయండి అంటే అప్పుడు విష్ణువు మాట విని ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత యముడితో చెప్తున్నాడు విష్ణువు ఏమండి మీరు శిక్షలు వేసేప్పుడు మాత్రం వారి సజెషన్ మీరు అడగబాకండి ఇక్కడి నుంచి మీరు నా నరకానికి వెళ్తా వైకుంఠానికి వెళ్తావు వాళ్ళనేమిటి అడిగేది ఆ శిక్ష ఉందో మీరే అమలు చేసుకోండి అన్నట్టు సరే ఇక మీదట అట్లాగే తర్వాత తర్వాత విష్ణు గారు ఇక మీద గద మాత్రం ఎవరికి ఇవ్వబాకా ఇస్తే ఇటువంటి పేచీలు వస్తాయి కనుక ఇదంతా ఎందుకు చెప్పినానంటే ఆ విష్ణు యొక్క నామస్మరణ చేత భగవంతుని యొక్క దివ్య దర్శనం చేత పుణ్యకార్యం చేత ఇక పాపం పలాయనం అయిపోతుందని శాస్త్రంలో చెప్పినారు కాబట్టి ఏదో గ్రహపాటో పొరపాటు పూర్వం చేసినటువంటి పాపాన్ని గురించి ఎవరు ఆందోళన పడవలసినటువంటి పని లేదండి ఇక మీద చేయవలసిందంత పుణ్యకార్యం దైవ శుభకార్యం పరోపకార్యం ఇటువంటిది చేయమని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించినారు ఇప్పుడు వశిష్ఠ గీతలో వశిష్ఠుడు చివరికి ఒక వాక్యం చెప్తారు ఇంతవరకు చెప్పిన శ్లోకం ఏమిటి చెప్పండి భోగా భవ మహారోగాంధవో దృఢ బంధనం అనర్థ సంపత్తి ఆత్మ ఆత్మ నిత ఇక ఇంకొక శ్లోకం దాంతో పూర్తి అయిపోతుంది ఈ రోజు బోధ తవ నావహితం కామహ కవలయిష్యతి రామచంద్ర నావహితం అవహితం అంటే జాగ్రత్త నావహితం అంటే అజాగ్రత్త మీరు కనుక అజాగ్రత్తగా ఉంటే కామహ అంటే వికారములు కవలయిష్యతి తినేస్తాయి కబళం కవళం అంటే ఏమిటంటే ముద్ద ముద్దను ఏ ప్రకారంగా మానవుడు ఆ విధంగా ఈ వికారములునే చూడండి ఈ కామ క్రోధాదులు మానవుడిని ఎంత చక్కని ఉపమానం చెప్పాడు యితే ఎవరికి జాగ్రత్తగా ఉన్న కాదు నాస్తి జాగ్రత్త భయం మేలుకున్న వాడికి భయం లేదు ఇదిగో మత్తుగా ఉండి భగవంతుని మరిచిపోయి చైరాని పనులు చేస్తున్న వారికి భయం ఉండదు తవ నావహితం చిత్తం ఓ రామచంద్ర మీరు కనుక జాగ్రత్తగా ఉంటే కామ కవలయిష్యతి కామం మింగేస్తుంది కానీ సవధాన పిశాచ కింకరిష్యతి అది సావధానం అంటే జాగర్తగా ఉండి సాధనలు ఏమరపాటు లేకుండా అనుష్ఠానం కనుక చేస్తుంటే ఇక ఈ మాయ ఏం చేస్తుంది చేతిలో లైట్ ఉంటే చీకటి వస్తుందా చెప్పండి చేతిలో లైట్ ఉంటే చీకటి వస్తుందా అదే విధంగా ఒకసారి అండి సూర్యుడు ఉదయించేటప్పుడు అండి అర్ఘ్యప్రదానం చేస్తున్నాడండి ఒక ఆయన నదిలో స్నానం చేసి దోశటితో నీళ్లు తీసుకుని అర్ఘ్యప్రదానం చేస్తూ సూర్యుని యొక్క అష్టోత్తరం సూర్యుని చెప్తున్నాడండి దండం పెట్టి ఓం భాస్కరాయ నమ ఈ విధంగా సూర్యుని పేరు సూర్యదేవాయనమహ భాస్కరాయనమహ అని అష్టోత్తరం చెప్తూ ఒక పదం ఉందండి దాంట్లో ఓం తిమిరార ఏనమ అన్నాడండి తిమిరో తిమిరో అంటే ఏమిటి చీకటి సూర్యునికి పేరెవరు తెలుసు తిమిరారి అంటాడు తిమిరవ అంటే చీకటికి శత్రు అండి ఎవరు సూర్యుడు చీకటికి శత్రు అయినటువంటి మీకు నమస్కారం ఈ మాట అండి సూర్యుడు విన్నాటండి అష్టోత్తరం ఏం చెప్తున్నాడు కదండి తిమిరార ఏనమ అన్నాడు ఏమిటి తిమిరో హరి నాకెవడో శత్రువు ఉన్నట్ట చీకటి అనే శత్రువు వాడు ఎవడో చూడాలి అని బయలుదేరేటండి ఎవడు సూర్యుడు గారు సూర్యుడు ఆ శత్రువు ఎవరో చూడాలి ఈయనెవరో నాకు శత్రువు ఉన్నాడు అంటున్నాడు తిమిరారని ఆ శత్రువుని చూడటానికి బయలుదేరితే ఎంత దూరం వెళ్ళినా ఎంతకాలం తిరిగినా కనిపించట్లేదండి ఆ శత్రువు ఏమండి ఏదైనా కనిపిస్తుంది కానీ సూర్యుడికి చీకటి కనిపించదండి జ్ఞానం కలిగినటువంటి వాడికి ప్రకాశం చేతిలో ఉన్న వారికి జాగ్రత్త కలిగిన వారికి ఇంకా ఈ చీకటి ఏం చేస్తుంది అంటే అజ్ఞానం ఏం చేస్తుంది కాబట్టి బహుజాగరకు ఉండాలని చెప్తాడు ఎవరు వశిష్ట మహర్షి తవనావహితం చిత్తం కామ కవలయిష్యతి సాధాన సావధానం అంటే బహుజాగ్రత్త అండి ఈ సాధనలో ఏమరి పాటు పనికిరాదండి బద్ధకం సోమర్తనం ఇదంతా లేకుండా డైలీ ముందుగా లేవటం ఈ కాలకృత్యాలు తీర్చుకోవటం స్నానం చేయటం ఆసన వేస కూర్చుని జపమాలు తీసుకుని అష్టోత్తరం జపం చేయటం భగవద్గీత ఒక అధ్యాయం పారాయణం చేయటం చేతనైనంత వరకు ఒక ప్రాణికి ఉపకారం చేయటం గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అని చూడండి ఎవరికైనా ఉపకారం చేయటం ఇవన్నీ ఏమొరపాటు ఉండకూడదండి డిసిప్లిన్ క్రమశిక్షణతో చేస్తుండాలి ఏదైనా కొంచెం బద్దకంగా అనుకుంటే సాధనలు చేయకపోతే వాడు ఫలితం పొందలేడండి ఒక ఆశ్రమంలో ఇట్లాగే జరిగిందండి గురువుగారు ఉన్నారు ఒక శిష్యుడు ఉన్నాడు వాడు సాధన ఎంత చెప్పినా చేయడండి వాడు సోమరితనం పూర్వజన్మలో ఏం ఏ గడిలో పుట్టాడో కానీ వాడు అంత ఎప్పుడు బద్ధకం సోమ కాని ఒక్కటి మాత్రం ఉందండి వాడికి ఏమంటే తెలిసిన పలహారాలు మాత్రం బాగా కాజేస్తాడండి వాడు గురువుగారికి ఏదైనా ఎవరైనా భక్తులు తెస్తారు చూడండి అది తినేస్తుంటాడండి వాడు అప్పుడు గురువు గారికి పెద్ద సాధన ఏమో చెయ్యడు తిండి మీద ధ్యాస వాడికి ఎట్లా వీటితో కొనసాగించడం అని ఏదో గడి ఒకనాడు ఒక భక్తురాలు వచ్చి గురువు మీద భక్తి చేత ఒక పలహారం నేతితో నేతితో చక్కని తీపి పలహారం అండి స్వీట్ చేసి అక్కడ పెట్టిందండి గురువుగారు దాన్ని సేకరి దీన్ని ఆరగించండి గురువుగారు అప్పుడే భయపడ్డాడు వీడు ఒకడు ఉన్నాడు కదా వీడు కాజేస్తాడు దీన్ని అని ముందుగా వాడు లేడండి అప్పుడు ఒక డబ్బాలో పెట్టి బాగా మూత పెట్టి ఇది విషం అని రాసి పెట్టాడు ఇది విషం ఎందుకంటే విషం అంటే ఎవరు తినరు కదండి అని చేస్తే శిష్యుడు తిండని దాచిపెట్టేశాడు ఇది విషం అని వాడండి చూచేశాడండి ఇటువంటి ఎన్ని చూచాడో డబ్బాలు వాడు వెంటనే తెరిచి చూచాడు విషమా పాడ ఏమి లేదండి మంచి ముక్కు పగిలిపోతున్నది వాసన దాన్ని శుభ్రంగా ఖాళీ చేసి పారేశాడండి ఖాళీ చేసి మళ్ళా మూత పెట్టేశాడు గురువుగారికి మధ్యాహ్నం ఆకలి అయింది మరి భక్తులు తెచ్చిన పలహారం తింటే బాగుండే నెమ్మది అల్మార్ దగ్గరికి వస్తే డబ్బా తెరిచేపటికి ఏమి లేదండి వ్యాక్యుమ్ ఖాళీ అయిపోయింది ఇంకా ఎవడు వీడు ఒక్కడే కదా పిలిచాడు ఏరా నువ్వు తిన్నావా దాంట్లో పలహారం స్వామి నిజంగా కనుక నేను తినుంటే అది విషం కాబట్టి ఈ పాడికి చచ్చి ఊరుకున్నామండి నేను ఇది గుర్తు నేను బతికున్నానంటే తినలేదని చెప్పి అర్థం అంతే కదా చూడండి గురువుగారి విషం మాట ఆయన తోశాడండి వాడు ఈ విధంగా తిండికి మాత్రం ముందు వచ్చి సాధన చేయకుండా ఉండే రకాలకి మోక్షం ఎప్పుడు వస్తుంది చెప్పండి కనుక ఈ వశిష్ఠ మహర్షి తవనావహితం చిత్తం కామ కవలయిష్యతి ఈ వికారములు మింగేస్తాయి కాబట్టి బిఆన్ యోర్ గాడ్ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి బోధిస్తున్నారు సవధాన పిశాచక్యం కరిష్యతి మీరు కనుక జాగ్రత్తగా ఉంటే పిశాచములు కామక్రోధాదులు ఎవరిని బాధించవు అనే యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పారండి ఎవరు వశిష్ఠులు వారు ఈ విధంగా ఈరోజు చూడాల వాఖ్యానమును పురస్కరించుకుని ఆ మనసులో ఉండే దుస్సంకల్పాలని వదలటమని చక్కగా బోధ చేసి ఈ నిర్వహణ ప్రకరణ మధ్యభాగం పూర్తి చేసినారు రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమం ఈ యోగ ఇక్కడ కొనసాగుతుంది అయితే కొందరికి ఒక అభిప్రాయం రేపు పద్దెనిమిదో అధ్యాయం కదా ఎల్లుండి ఏ అధ్యాయం చెప్తారు ఇక్కడనే మళ్ళా ఒకటో అధ్యాయం వస్తుందండి ఎల్లుండి ఇక్కడ పారాయణానికి ఒకటో అధ్యాయం వస్తుంది సాయంత్రం ఎల్లుండి సాయంత్రం గీతా మహాత్యమును కూర్చున్నటువంటి ప్రవచనం జరుగుతుంది ఇప్పుడు కార్యకర్తలు రెండు వాక్యములు మాట్లాడతారు తర్వాత ఓంకారం